పరిష్ర వేస్తే మీకు వంద నెల ఇంబటి దేవున్ వార్థలకు తిరగరా బిడ్డలు తప్పించండి వాక్యాంచి తమ్మతో మాట్లాడి పాటల ద్వారా మీరు మహింపొంది మీరు గొప్ప విషయం దయచేమని వేస్తాన ప్రార్థిస్తున్నాం దాన్ని ప్రేమించి దేవా దీన స్త్రుయా హయా నా లిగీవ్రేలాడి నా పము పాప నరూపైనా పము మాప నలి గీవ్రేలాడితీ నాకు చాలినదే బుడవు నీవి నా స్తానములోే నాకు చదేవుడవు నీ లేస్తానములో సయ అల్లు సయ్యా నీ రూపమునా నిర్మించి ఉన్నావు నీ పోలికలోనే నివసించు చున్నావు నీ రూపమునా నిర్మించి ఉన్నావు నీ పోలికలోనే నివసించుచున్నావు నీవు నన్ను ఎన్ను నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్ను నీ కృపకై నీ కృపలో ఎందుకో నగని ప్రేమించితివో దేవా అందుకో స్త్ర అల్లు యీసయ నా శ్రలు సహీచి నాశయమై నావు వ్యదలు బరించి నన్ను కొన్నావు సహించి నాశ్రయమైనావు నా వ్యదలు బరించి నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచి ఉన్నావు నన్ను నీలో చూచి ఉన్నావు నన్ను ఎందుకో నన్ని ప్రేమించు దేవా అందుకో నాస్థుతి పాత్ర మత్స వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆల్రెడీ మనకు అన్ని తెలిసిన వాక్యాలే చిన్న వాక్యము మనము చెప్పుకున్నాము ఈరోజు ఏంటంటే ఏసు ప్రభు ఎప్పుడు కూడా వరిట్ చింతించలేదు జీజస్ నెవర్ వరిడ్ అనమాట అంటే ఆయన ఎక్కడ ఏం చేసినా కూడా ఆయన చింతించలేదు ఆయన ఎందుకు చింతించలేదు ఆయనకు సమస్తం ఆయన తండ్రి చేసిండు సో ఆయన ఎక్కడ కూడా చింతింపబడలేదు సో మనం ఎందుకు ఈరోజు మనం చింతిస్తున్నాం అనేది దాని విషయం ఈరోజు మనం మాట్లాడదాం దాని గురించి మాట్లాడదాము యేసు ప్రభు ఎందుకు చింతించలేడు యేసు ప్రభు చింతపుడు మనం ఆయన బిడ్డలం కాబట్టి మనం కూడా దేని వల్ల చింతింపకూడదు మీకు జాబ్ లేకున్నా మీకు ఏం లేకున్నా ఎటువంటి దురాశలు వచ్చినా ఎటువంటి ఆటంకం వచ్చినా చింతింపద్దు ఆయన ఎందు బారం వేస్తే మనము నిలకడగా అవుతుంది ఆయన ఆయన ఎందు భారం ఉంచితే మనము సులువుగా మనము వెళుతాం అనమాట ఇక్కడ చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకున్నాము స్తోత్రం అయినా ప్రభా ఏమారు నీకే వేలా స్తోత్రాలు దేవాసాయని మా ప్రభా మధ్య కాల సమయంలో దేవ ఏమా ప్రభా మనం ముట్టి శ్వాసపరిచిందని బట్టి స్తోత్రం మా ప్రభా నీకు వాక్యంలో మేము వెళ్చున్నాం మా ప్రభా దేవా మాతో మాట్లాడాను మా ప్రభా మా నోటి చేత మాట్లాడాను మా ప్రభా ఇంక పరిశుధన శక్తి చేత మాట్లాడానికి మా ప్రభా ఎంత ప్రతి ఒక్కరికి దేవాయశ్ మా ప్రభావం దయచేయండి మా ప్రభా కను కన్నులు తేరువాడి నీతిని గ్రహించి దేవాయస్మ ఈ రాజాను వెతుకువారు సాయం చేయండి మా ప్రభా ఇక దీవులను కుమరించారని త్వరగా రాబు నేను వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మేన్ ఆ మత అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదవండి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహు సృష్టి ఇక్కడ ఏం చెప్తుండే యేసు ఇక్కడ ఏం చెప్తుండంటే పక్షులను చూడండి ఆకాశ పక్షులు అవి విత్తవు అనమాట విత్తవు కోయవు కోట్లల్లో కూర్చుకున్నవు కానీ ఆయన పరలోక తండ్రికి తెలుసు ఆ వీటిలను ఎట్లా పెంచాలి ఏం సంగతి అనేది సో ఇక్కడ ఏం చేస్తుందంటే అవి కూర్చుకున్నవు ఆయనను ఆ పర్లకి ఒక తండ్రికి తెలుసు వాటిని ఎట్లా పోషించాలి అనేది సో ఈ రోజు మనము మనం ఉన్న పరిస్థితుల్లో ఎన్నో ఆపదలు ఆటంకాలు ఎన్ని వచ్చినాను ఆ ప్రభువుకు తెలుసు మనం ఎట్లా పోషించాలి మనం ఎట్లా ముందుకు సాగాలి ఎంతో ఆటంకాలు వస్తుంటాయి మనకి మన జాబియందు గాని మన ప్రతి ఒక్క విధమైన బండిలు వెళ్తుంటే ప్రతి ఒక్క దాంట్లో గాని ప్రతి ఒక్క దాంట్లో మనము పడిపోతుంటాము ఆయన దేవునికి తెలుసు మనల్ని ఎట్లా పోషించాలి ఎట్లా మనల్ని ఆదుకోవాలి ఆయన జీజస్ నెవర్ వరిడు అనమాట ఎప్పుడు కూడా జీజస్ చింతింపలేదు ఎప్పుడు కూడా ఎక్కడ సిల్వ వేయబడినను ఎక్కడ కూడా చింతింపబడకుండా ఆ దేవుడు ఆయన తండ్రికి తెలుసు ఆయన ఎట్లా ఏం చేసింది అనేది ఆయన తండ్రి చూసుకున్నాడు అని ఆయన తండ్రి చిత్ర వెళ్ళిన ఆయన ఆయనకు చేసినది ఉండే ఆ యొక్క చేసిండ బలి ఆగంగా యబడ్డాడు సో ఇక్కడ ఏంటంటే మనము మనం కూడా ఎవరి టైం మనము చింతిపోకూడదు చింత యావత్తు ఆయన పైన వేయాలి ఇంకొకటి చూస్తే మతస్సు వార్త ఇరవై ఆరు ఇరవై బ్రదర్ పదకొండు సారీ మతస్ వార్త పదకొండు ఇరవై ఇక్కడ ఏమంటుండంటే ప్రయాసపడి భారం సమస్య జనదార నా ఎద్దరు రండి ప్రయాసపడి మనము భారం మోసుకొని చింత యావత్తు ఆయన మీద వేయడం చెప్పింది ఇక్కడ భారం మొత్తం మనం మోసుకొని పోతున్నాము మనం మోసుకొని పోయినప్పుడు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను ప్రతి ఒక్క భారం నుంచి సులూన్ చేస్తా అంటుండ్రు అంటే ఎటువంటి భారం మీ దగ్గర ఉంది ఈ రోజు పాప జీవితం అయిన ఉందా పాపంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావా ఎటువంటి ఎటువంటి పాప జీవితం నీ దగ్గర ఉంది ప్రతి ఒక్కటి వదిలేసి ఆయన దగ్గర రమ్మంటుండు ఆయన వస్తే ఆయన ఏమంటుడు విశ్రాంతి కలుగజేస్తుంది అంటు ఆయన ఇంకా ఈ విశ్రాంతి నీకు ఇస్తా అంటుండు ప్రతి ఒక్క ఈ నుంచి ప్రతి ఒక్క సమస్యల నుంచి నీకు విశ్రాంతి కలగజేసే దేవుడు మనకు ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా వరి కాలేదు జీజస్ నెవర్ వరిడు ఎప్పుడు కూడా చింతింపబడలేదు జీజస్ ప్రతి ఆయన చింత యావత్తును అతని మీద వేసిండు ఏసు ప్రభు చింత యావత్తును అతని మీద వేసినప్పుడు మనం కూడా ఆయన మీద వేసినప్పుడు మన భారము సులువు అవుతుంది సో మన భారం సులువు మనం చింతపడద్దు దేవుడుకు తెలుసు ప్రతి ఒక్క దాంట్లో ఏమి ఇవ్వాలి సో దేవుడు మనకు ప్రతి ఒక్కటి ఇస్తుండు ఈలో అన్ని దయచేసి మనము సాత్వికంతో దయాలత్వంతో మంచిగా వెళ్తున్నాము ఆయన కూడా చింత యావతును ఆయన మీద ఈరోజు వేసాం ఇంకా కింద వచ్చినాం చూస్తే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు నా యుద్ధ నేర్చుకునడి ఏమంటు నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నాడు అంటే ఆయన కాడి మనం ఎత్తుకొని ఆయన యుద్ధం మనము నేర్చుకోవాలి ఆయన ఎట్లు ఉన్నాడు ఏ దీన స్థితిలో ఉన్నాడు ఆయన ఎవరితో ఎట్లా ఆయన పోలి మనం నడుచుకుంటున్నామా లేదా అప్పుడు మీ ప్రాణములతో విశ్రాంతి దొనుకున్నాడు అప్పుడు ఏం చేస్తుంది ఆయన కాడి మీద ఆయన కాడి లెక్క మనం మోసుకుంటే మనకు విశ్రాంతి దొరుకుతుంది ఆయన కాడి చాలా సులభమైనది చాలా ఇక్కడ కింద చెప్తుంది ఇంకేం చెప్తుండంటే అప్పుడు మీ ప్రారంభంకు విశ్రాంతి దొరుకును ఏల నా కాడి సులువుగాను నా భారం తెలికగాను ఉన్నది ఆయన కాడు ఎలా ఉంది సులువుగాను భారం నువ్వు ఎందుకు చింతిస్తున్నావు ఈ రోజు యేసు ప్రభువు మరణం వచ్చినంత వరకు చింతింపలేదు సిల్వ వేసిన వేసబడిన రోజు కూడా ఆయన చింతింపలేదు ఆయన తండ్రి ప్రకారం నేను చేస్తున్నాను ఇవి నేను చేయవలసి వచ్చింది అందుకే నేను లోకంలోకి వచ్చిన అక్కడ చెప్తుండు అప్పుడు చెప్పినప్పుడు మనం కూడా ఈరోజు మన డైలీ డే లైఫ్లో మనం ఎంతో ఎంతో పాపములకు దానికి దీనికి గురవుతుటము గురైనప్పుడు యేసు ప్రభువును గుర్తు చేసుకోవాలి మనం చింత యావత్తు ఆయన మనం వెళ్ళాలి మనకి ఈరోజు ఆస్తి ఉంటుంది రేపు ఉండదు మళ్ళీ ఇంకా ఏం మనకు ప్రతి ఒక్క విధమైనటువంటి అతిశయం ఉంటుంది నేను ఇంత ఎడ్యుకేషన్ చదివిన నేను ఇంత ఉన్నా ప్రతి ఒక్కటి ఉంటుంది మనకు లోపల నేను ఇంత చేసిన నేను ఆ పని చేయను నేను ఈ పని చేయను నేను ఇవే పని చేస్తా అని మనకు పరిచర్యలో ప్రతి ఒక్క దాంట్లో మనము విరవీగుతుంటాము సో దాని అంతా తీసివేసి అన్నీ చదువుకొని ప్రతి మనము తగ్గించుకోవాలి తగ్గించుకొని నడిచినప్పుడే ఆయన చింత మనము ఉంటాం సో ఎప్పుడు కూడా దేవుడు వరి కాలేదు దేనికైనా వరి కాలేదు శాస్త్రుడు పరిసరలు ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ చేసినాను ఆయన వరి కాలేదు సో మనం ఈరోజు డే లైఫ్ లో మనం ఎందుకు వరి డే వరి అయిపోయి రాత్రిలో నిద్ర ఉండదు వరి అయిపోయి మనము తిరుగులాడుచున్నాము సో నువ్వు దేవుని చెంత ఉండి నీ యొక్క కాడిని దేవుని పైన వేస్తే నీకు సులభం అవుతుంది ఎప్పుడు వరి కాలేదు ఇంకా ఇంకా వచ్చిన చూసుకుంటే ఐజయ ఫిఫ్టీ త్రీ వర్సర్స్ ఇక్కడ ఏం చెప్తుండే యషయా యాభై ఐదు వర్షం మనీ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను హలేం చేస్తాడు ఇక్కడ మన క్రియలను బట్టి దేవుడు ఏం చేసిండు గాయపరచబడ్డాడు మనం ఏ విధంగా మనం పాప జీవితంలో మనం జీవిస్తున్నాము పాపంలో ఇంకా ముందుకు సాగుతున్నాము పాపం అనే కాడి ఆయన మీద ఇవ్వకుండా పాపం తీసివేస్తాడని వచ్చిండు ఈరోజు లోకంలోకి నువ్వు పాపము చేసి ఇంకా నశించిపోతున్నావు పాపం పరిపక్వమై మరణం కట్టుంది సో నువ్వు పాపం వలన ఏం చేసుకుంటున్నావు నువ్వు మరణం తెప్పించుకుంటున్నావు సో మన పాపంలు అన్నింటినీ ప్రతి ఒక్క దాన్ని ఆయన కడగడానికి వచ్చింది కాబట్టి మనం పాపం చేయకుండా ఈ రోజు ఉండాలి ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ మన యతిక్ర బట్టి అతడు గాయపరచబడాను మనం ఎట్లా పని చేస్తున్నామో ఎన్ని క్రియలు చేస్తున్నామో దాన్ని బట్టి అతడు గాయపరచబడే మన దోషంలను బట్టి నలగొట్టబడిను మన దోషములు ఉన్నాయి మనకి దోషంలో బట్టి మనము నలగొట్టబడుతున్నాం దోషములు ఉన్నాయి మనకి మా ప్రతి ఒక్క దాంట్లో దోషములకు మనము అరకుడము దోషాలు చేస్తున్నాము మనకు ఎన్నో పాపాలు చేస్తున్నాము దోషంలో పట్టబడినా మనము దాన్ని బట్టి నల్లగొట్టబడి అతని మీద ఉమ్ము వేయించు కురడాతో కొట్టిర్రు ప్రతి ఒక్క కురడాతో చర్మం మొత్తం లేచిపోయింది అటువంటి గాయాల పాలయ్యిండు దేవుడు ఈ చూస్తుంటే రక్తము మొత్తము ఆయన బాడీలో ఉన్న రక్తం మొత్తము కారిపోయింది సో ఇక్కడ ఏంటంటే మన దోషంలో కొరకే ఆయన ఏ తప్పు కూడా చేయలేదు ఏ తప్పు చేయకుండా మనకు మన తప్పుల కొరకి ఆయన శిల్ల వేయబడ్డాడు సో ఆయన ఎప్పుడు కూడా చింతింపలేదు ఆయన ఎప్పుడు కూడా దేనికి చింతింపలేడు అన్నిటికీ ఫార్వర్డ్ ఉన్నాడు అన్నిటికీ జయం మనదే అని ముందుకు సాగాడు ఇంకా ఇంకా కింద వర్చడం జవితే మన సమాధానమైన శిక్ష మీద పడాను సమానార్థమైన శిక్ష మనకు సమాధానం లేకుండా కూడా ఆయన శిక్ష విధించబడింది సో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు చిన్నది ఆయన ఎట్లయితే పొందిండో ఏ దెబ్బలు పొందిండో ఆ దెబ్బలు ఆ గాయముల చేత మనకు ఈ స్వస్థత నొందుతుంది సో ఆ దెబ్బలలో గాయంలో మనకు ఏముంది స్వస్థత ఉంది ఆయన ఎప్పుడు కూడా చిందింపబడలేదు ఎప్పుడు నెవర్ వరిడ్ దేనికోసం కూడా చిందింపబడలేదు ముందుకు సాగిండు దేనికంటే దానికి రెడీ అన్నాడు సో ఇక్కడ ఏంటంటే ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఇక్కడ వచ్చిండు తండ్రి చిత్తం నెరవేర్చి ఆయన వెళ్ళిండు సో ఆయన తండ్రి చిత్తంలో ఏమేమి ఉన్నది పాపక్షమాపణ ఉంది పాపక్షమాపణ మనము చేయాలి మనం పాపం వల్ల జీవించకుండా పాపక్షమాపణ మనము చేయాలి ఎవ్రీడే డైలీ డైలీ లైఫ్ లో మనము దేనికి భయపడవద్దు దేనికి జంకొద్దు దేనికి మనము కృంగిపోవద్దు ఈరోజు దేవుడు మన దేవుడు అక్కడ ఏంటంటే పౌల దగ్గర అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నట్టు చూడండి మనం అందరం గుర్రె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతి వాడు త్రోవకు తొలిగాను మనం అందరం ఏం చేస్తున్నామంట గుర్రెళ్ళే త్రోవ తప్పిపోతున్నాము ఆయన త్రోవ తప్పినందుకే కదా ఆయన మరణ శిక్ష విధించి సిల్వలో వేసిరు సిల్వ వేసిరు ఇక్కడ ఏంటంటే మన ప్రతి వాడును తన మీకు ఇష్టమైన త్రోవకు తొలిగాను ఎహో మన అందరి మీద మోపాను మనందరి దోషము అతని మీద ఇక్కడ మోపీరు అనమాట ఇంకేం చెప్తుండంటే ఆ ఇద్దరు అతను దౌర్జన్యం నొందాను అతడు దౌర్జన్యం యేసు ప్రభు దౌర్జన్యం నొందిండు అతడు నోరు తెరవలేదు వదకు తెరిబడి గుర్ర బొచ్చు కత్తిరించి వాడితే గొర్రయ్య మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు ఎట్లుండంటే అక్కడ అతడు అతను దౌర్జన్యం నొందాడు బొచ్చు కత్తిరించి గొర్రెపిల్ల వాళ్ళే గుర్రెని తీసుకొచ్చి బొచ్చు కత్రి ఎట్లా బలియానికి ఎట్లుంటదో అట్లా ఉంది అక్కడ దేవుడు సో అతను ఏ పాపం కూడా చేయలేదు ఎంత ఎక్కడ చూసినా కూడా ఆయన వరి కాలేదు కూడా అతను నేను ఇది చెయ్యని ప్రభు అన్ని చెప్పలేదు అక్కడ దేనికి కూడా ఆయన చిట్టింపబడలేదు అక్కడ ఏం చేస్తుండంటే తండ్రి యొక్క ప్రకారం చిత్త అయినా ముందుకు సాగిండు ముందుకు సాగి అతను విజయం పొందిను గుర్రెకు వదకు తేబడి గొర్రె పిల్లవాళ్ళే అక్కడ నిలబడాడు గుచ్చు పత్రించినట్టు అక్కడ నిలబడి ఉన్నాడు సో ఎంతగానో కొట్టిర్రు ఎంతగానో ఉమ్ము వేసిరు కొరడాతో కొట్టిరు సిల్వేయబడి ఉండు సో అతను ఏం చేసిండంటే అతను ప్రతి ఒక్క దాంట్లో గాయం గాయాల పాలయ్యాండు సో ఈ రోజు మనము దేనికి కూడా ఎంత ఎంత శ్రమలు వచ్చినో మనము ఎంత పెద్ద కొండనైనాను వచ్చినడో మనకు ఏం కాదు దేవుడు మన చింతనున్నాడు ఈ రోజు చింతనున్నాడు దేవుడు ఏ స్నామలో ప్రతి ఒక్కటి మనకు చేయమని చెప్పిండు ఏ స్నామంలో ప్రతి ఒక్కటి గద్దెంపబడి చెప్పిండు సో ఏ స్నామంలో మనము ఎప్పుడు కూడా వరి కావద్దు ఇంకొకటి చూస్తే ఇక్కడ ప్రసంగి ప్రసంగి మూడో అధ్యాయము పదకొండు పన్నెండు ఇక్కడ ఆయన మన కొడుకు స్థిరపరిచింది అనమాట పదకొండు దేని కాలంలో చక్కగా ఉండే సమస్యను ఆయన నియమించిన్నాడు మనము దేని కాలం అందు అది ఉండేటప్పుడు ప్రతి ఒక్క కాలము వర్షాకాలంలో వర్షాలు రావాలి చలికాలంలో చలికెట్టాలి ఎండాకాలంలో దేని కాలంలో ఆయన కరెక్ట్ గా నియమించబడి ఉన్నది నియమిపబడి పెట్టిన అక్కడ పెట్టినట్టు ఆయన నియమించిన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానము నలభై ఉదయం నుంచి విన్నాడు దేవుడు చేయి క్రియల పరిశీలన చాలదు ఏం చెప్తుంది ఇక్కడ కాల జ్ఞానము నర్ల మీ దేవుడు ఇట్లా మీ దేవుడు అట్లా అని మాట్లాడుతు కానీ దేవునికి తెలుసు ఏ సమయ ఏది చేయాలనేది కావున సంతోషంగా నుండు కంటేను తమ బ్రతుకు సుఖము వెళ్ళబుచ్చున కంటేను శ్రేష్టమైనది ఏదియో నరులకు లేదని నేను తెలుసుకుంటాను ఇక్కడ ప్రసంగి ఏం చెప్తుడు ప్రసంగి రాజు ఇక్కడ ఏం చెప్తుండే సంతోషం నుండు బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చున శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాడు ఇక్కడ ఈం చేస్తుంది ఇక్కడ సంతోషంగా ఉండు ఉంటుర్రు బ్రతుకు సుఖంగా వెళ్ళబుచ్చాలని అనుకుంటారు ప్రజలు ఇక్కడ ఏందంటే చింతిస్తలేరు అనమాట దేవునికి తెలుసు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ కాలంలో ఏది పెట్టాలని తెలుసు ఆయనను వాళ్ళు ఏం చేస్తురు సంతోషంతో ఉంటుర్రు బ్రతుకు సుఖంగా వెళ్ళబుచ్చుకుంటారు దానికంటే శ్రేష్టమైనది ఏది లేదు కదా అని వాళ్ళు దానికంటే శ్రేష్టమైనది ఏదిందంటే మనం సుఖంగా ఉన్నా కూడా ప్రతి దాంట్లో వరీస్ లేకుండా మనం వెళుతున్నా కూడా ఇక్కడ సుఖంగా ఉన్నా కూడా మనం ఏం చేయాలి దేవుని యొక్క రాజ్యము నాకు మొదట వెతుకుర్రీ దాని తర్వాత మీరు ఉండు రి అని ఇక్కడ యేసు ప్రభు చెప్పిండు ఇక్కడ ఎక్కడ చెప్పిండంటే సిక్స్త్ వర్సెస్ థర్టీ వన్ థర్టీ వర్సెస్ చదువుదాం మత వార్త ఆరాధ్యాయం ముప్పై వచ్చినం నేను రేపు పొయ్యిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడి లాగా అలంకరించినాడు ఉంటది అడవి గడ్డి మంచి అందంగా ఉంటది అది దానికి రెక్కలు ఉంటాయి మంచి ఉంటది చాలా స్మార్ట్ గా ఉంటది నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని అడవి గడ్డిని అంత స్మార్ట్ దిద్దిన దేవుడు నువ్వు ఎల్లకాలం ఉండవాడు మనిషి అనేటోడు ఎల్లకాలంలో జీవించేవాడి నీకు నీ చింత యావత్తును ఆయన మీద వేసిన సో వేసిన వాడి అయినప్పుడు దేవుడు నిన్ను చింతింపకుడి అంటుండనమాట దేవుడు ఎప్పుడు వరి కాలేదు ఎప్పుడు కూడా వరి దేని గురించి అయినా కూడా వరి ఆయన ఆయన ముందుకు సాగుతూనే వెళ్ళాడు ముందుకు సాగుతూనే వెళ్ళి ప్రతి దాంట్లో మనకు ప్రతి ఒక్క దాంట్లో విజయం ఇచ్చిండు మనకి సో ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచిండు పునరుత్తరాడై లేచిండు లేచినప్పుడు ప్రతి ఒక్కరికి సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చాటుడు చెప్పిండు సో సర్వలోకంకి వెళ్ళి ఆయనను ప్రతి ఆయన శిష్యులుగా మనము చేయాలి ఆయన రాజ్యం వెతుకుమన్నాడు ఆయన రాజ్యం ఎక్కడుంది ప్రతి ఒక్కరిని శిష్యుని చేసినప్పుడే ఆయన రాజ్యము మనము కట్టబడతాం ప్రతి ఒక్కరిని చేయాలి ఈ రోజు ఎంతో మంది నశించిపోతున్నారు అంటే దేవుని యొక్క కృప లేక దేవుని యొక్క రక్షణ లేక దేవుని యొక్క సమాధానం లేక దేవుని యొక్క ప్రేమ లేక ప్రతి ఒక్కరు ఈ రోజు చనిపోతురు ఎందుకు చనిపోతురు ప్రతి ఒక్కరు దేని వల్ల చనిపోతురు కొందరు ఉరేసుకుంటారు కొందరు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఎక్కడెక్కడనో పోతురు కొందరు రైలు పట్టాల మీద కొందరు యాక్సిడెంట్ వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడనో చనిపోతారు ఆయన యొక్క కృప మనకు ఉందంటే దేవుడు ఈ రోజు సజీలకలు వచ్చిండంటే ఆయన కృపలో మనము జీవిస్తున్నాం కాబట్టి సో ఆయన ఎందు మనము ఆయన రాజ్యంని మనము సేకరిస్తున్నాం కాబట్టి ఆయన రాజ్యం ఫస్ట్ వెతకాలి తర్వాత అందరినీ వెతకాలి ఫస్ట్ ఆయననే కదా మొదటి వాడను కడపడి వాడని నేనే అని చెప్పాడు మొదటి వాడను కడపడి వాడని నేనే అని చెప్పాడు ఫస్ట్ కూడా అల్పాయోమయ నేనే ఫస్ట్ ఉన్నవాడని లాస్ట్ ఉన్నవాడని కూడా నేనే అని చెప్తాను యుహోవాను యేసు నేనే అని చెప్తున్నా అక్కడ ఉన్నాడు అబ్రామ్ కాలంలో ఇప్పుడు కూడా ఉన్నాడు దేవుడు అదే దేవుని మనము పూజిస్తున్నాం అంత గొప్ప దేవుని పూజిస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం ఇక్కడ ఇంకా చూస్తే ఇంకేం చేస్తుందంటే నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలా అలంకరించున్నాడులా అల్ప విశ్వరాల విశ్వాసులారా నీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాద్దుమో ఏమి ధరించుకుందమో అని చింతంపకూడదు హలెలిగా ఇప్పుడు ఏమంటుండో నేను రేపు ఏం తింటా ఈ రోజు ఏం తింటా రేపు ఏం ధరించుకుంటా ఎల్లుండి ఏం ధరించుకుంటా అని మీరు చింతింపకూడి ఎందుకు చింతిస్తున్నాం ఈ రోజు చింత యావత్తు ఆయన మీద ఏసినాం భారం వేసినాము ఆయనను మనము చింతిస్తున్నాము ఈ రోజు ఆయన ఎవ్రీ టైం చింతింపలేదు ఆయన ఎవ్రీ టైం ఎక్కడ పోయినాను చింతింపకుండా వెళ్ళాడు ఆయన ప్రతి తన తండ్రి చూసుకుండు మన తండ్రి ఆయన యేసు ఈ రోజు మనకు చూసుకుంటాడు మనం ఏం చేసాను చింతింపద్దు ఏం లేకున్నాను జాబ్ లేకున్నాను ఏం లేకున్నాను ఇంట్లో వస్తువు లేకున్నాను పైసలు లేకున్నాను ఏం లేకున్నాను ఆయన మీద ప్రార్థన చేసి కాడి మోపి వెళ్ళుర్రీ ప్రతి ఒక్కటి దేవుడు నీకు సమ సమకూర్చిగా ఇస్తాడు నీకు ఈరోజు సమకూర్చిగా ప్రతి నీకు ఈరోజు దయచేస్తాడు ప్రతి ఒక్కటి నీకు దయచేస్తాడు కాడి అతని మీద ఇవ్వండి అతని మీద ప్రార్థన చేసుకుంటా వెళ్ళురు ఇంకేమీ అంటున్నాడు అంటే ఇక్కడ ఏం తిందేమో ఏం తాగుమో ఏం తింటాము ఏం తాగుదాము ఎంత తిన్నా కూడా కడుపు నిండా వరకే తింటాము దానికంటే ఎక్కువ తింటామా తినలేము సో ఒక పూట రెండు పూటలు ఎక్కువ తింటాము కాని తర్వాత మామూలుగానే తింటాం సో దేవుడు ఇక్కడ ఏమంటున్నా అంటే ఏమి తిందుము ఏమి త్రాదుమో ఏమి ధరించుకుందమో అని చింతిపోకూడదు వీటన్నిటి విషయమై విచారించరు అన్నిలు అంట మన దేవుడిని ఎరగని వారు అన్యులు ఎరగని వారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ చింతిస్తారు అనమాట మనము దేవుని ఎరిగి ప్రతి ఒక్క విధమైనటువంటి చివరిశక్తి నుంచి క్రీష్ను గర్దించి మనం దేవుణ్ణిలో ఉన్నాం మనం రక్షింపబడినాం ఏ స్నామార్తీశం తీసుకున్నాం ఆయనను మనం చింతిస్తున్నాం అంటే ఎంత విచారకరము చింతించదు దేవుని ఎక్కడున్నాడో అక్కడ మనము చింతింపకూడదు ఏం తిందము ఏం తాదము ఏం బట్ట కట్టుకుంటు ఎక్కడ పండుకుందాము ప్రతి ఇక్కడ ప్రసంగి చెప్తాడు అనమాట అధ్యాయంలో చూస్తే ఇక్కడ ప్రసంగ ఏమంటుందంటే ప్రతి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు పుట్టుటకు చచ్చటకు నాటుటకు నాటబడిన దాని వెలికివేటకు చంపుటకు బాగా చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్య రాళ్ళు పరవేటకు రాళ్లను కుప్పవేటకు కౌగిలించుటకును కౌగిలించుట మానుటకును వెదకుటకును టోటల్ గా ఓవరాల్ గా ట్వంటీ ఉన్నాయి ఇక్కడ ట్వంటీ యిట్ ఇంట ఫ్యాక్ట్స్ ఉన్నాయనమాట సో ఓవరాల్ గా ఏది చేస్తున్నో ప్రతి ఒక్కటి విడదమే అని చెప్తుండు భూమి కింద ఏది చేస్తు ప్రతి ఒక్కటి అయిపోయింది దేవ మా ప్రతి ఒక్కరు మనుషులు ఏం ఏమేమి చేయాలనుకుంటారు సుఖిస్తుర్రు సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కటి చేస్తున్నారు కానీ నీ తడ్డు తిరిగే బిడ్డలు చాలా తక్కువ ఉన్నారు నీ తడ్డు తిరిగే బిడ్డలు నీ రాజ్యం వెతికేవారు చాలా తక్కువ ఉన్నారు అని ఇక్కడ ప్రసంగి భక్తులు చెప్తుండ్రు ప్రతి ఒక్కటి ఏం చేస్తాను విడదమే అంటుండు చచ్చిపోయిన అంటే సింహం కంటేనో బతికున్న కుక్క మేలు అని ప్రసంగిక్కడ చెప్తుండు అట్లా ఎంత ఎంత ఎట్లుంది వాక్యం చదువుతుంటే ప్రతి మనకు ఏంటంటే ఈ వాక్యం చదువుతుంటే ప్రతి ఎట్లనో అనిపిస్తుంది ఏంది ప్రభావ ఎట్లుంది ఈ వాక్యాలని ప్రతి మనకు అర్థమైతుంది తేటగా అర్థమైతుంది దేవుడు ఈ యొక్క మన భాషలో తెలుగు బైబుల్ తెలుగులో చేసిండు ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది అర్థమైన మనము దేవుని పట్టించుకోకుండా ఉన్నాము ప్రతి ఒక్కటి అర్థమవుతుంది నువ్వు చదువుకున్నావు ఈరోజు డిగ్రీ చేసినావు ఎంబీఏ చేసినావు ప్రతి ఒక్కటి చేసినావు కానీ నువ్వు బైబిల్ చదవడానికి వెనుకాడుతున్నావు బైబిల్లో ఉన్న మర్మం తెలుసుకోనికి నువ్వు వెనకాడుతున్నావు తెలుసుకుంటే నువ్వు ఇంకా ముందటికి సాగలుగుతావు ఇంక ఇంకో వచ్చినాం చూస్తుండే ఇక్కడ యోహాన్ శువార్త యోహాన్ శువార్త పదహారు ఇరవై తొమ్మిది ఆయన శిష్యులు ఇప్పుడు నీవు గూఢార్థం ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు సమస్య ఎరిగిన వాడునని ఎవడరూ నీకు ప్రశ్న అగత్యము లేదని నీవు ఇప్పుడు ఎరుగుతాము దేవుని యుద్ధను నీవు బయలుదేరి వచ్చితే అని దీని చెప్పగా ఇక్కడ ఏం చెప్తుండే శిష్యులకు నేను తండ్రి యుద్ధ నుంచి లోకముకు వచ్చాను మరియు లోకం నుంచి తండ్రి యుద్ధకు నేను వెళ్ళు వెళ్ళాలని ఇక్కడ సమాచారం అవుతుంది అక్కడ చెప్పినప్పుడు శిష్యులు నీ గూడార్థం ఏమి చెప్పగా స్పష్టంగా మాట్లాడుచున్నామని అక్కడ శిష్యులు ఆయనతో చెప్తున్నారు సమస్యము ఎరిగిన వాడు తెలుసుదేవా ప్రశ్న వేయ సకత్యం లేదని ఇప్పుడు ఎరుగుతు నీకు ప్రశ్న నేను వేస్తలేను దేవుని యుద్ధం నుండి నీ బయలుదేరి వచ్చితేవని దీని వలన చెప్పగా అక్కడ నమ్ముతలేరు ప్రజలు శిష్యులు నేను దేవుని పని కొరకు వచ్చాము తండ్రి పని కొరకు వచ్చాము ఈ లోకంలోకి వచ్చాను మన ఈ లోకం నుంచి తండ్రి పని కొరకు పైకి వెళ్తున్నాను సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఎండింగ్ లా ప్రతి ఒక్కరికి బోధ చెప్పసాగింది అక్కడ ఇదిగో మీరు ప్రతి వాడిని ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చున్నది వచ్చే అంటే నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి ఎవరి వాళ్ళ ప్రతి వాడుని ఎవరింటికి వాడు చెదిరిపోతారు అనమాట అక్కడ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడ యేసు ప్రభుని పట్టుకోనికి సమయం పట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ కూడా యేసు ప్రభువు ఎంత భయపడలేదు ప్రతి ఒక్కరు శిష్యులకి అందరు చెప్పిండనమాట నేను పట్టబడబోతున్నా మీరు మీరు కూడా సిద్ధపరుడి ఆయన రాజ్యం ను ఆయన కొరకు మీరు సేవ చేయాలని అక్కడ బోధిస్తుండదు ఇక ఇంకేం చెప్తుండే అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగాను లేను ఒంటరిగా లేను యేసు ప్రభువుకు తండ్రి అయినా తండ్రి అయినా తండ్రి ఎంబడి ఉన్నాడు కాబట్టి అతనికి ఎటువంటి తండ్రి కుమారుడు ప్రతి ఒక్కటి ఆయననే కాబట్టి అక్కడ ఏందంటే ఆయనకు భయం లేదు నేను ఒంటరిగా లేను మీరు వెళ్ళుండి మీ ఇళ్ళకి వెళ్ళుర్రీ అని చెప్పిండి ఇక్కడ చెప్పి నాయందు మీకు సమాధానం కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచ్చున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునడి లోకంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరికి శ్రమ కలుగుతుంది మనం ఏం చేయాలి ధైర్యం తెచ్చుకోవాలి ప్రయత్నం తెచ్చుకొని నేను లోకం ను జయించి ఉన్నాను నేను యేసు ప్రభు లోకంను జయించి ఉన్నాడు యేసు ప్రభు ఎలా లోకం ఆ రీతి మనము లోకంను జయించాలి ఇక్కడ ఏమంటుండే తన శిష్యులతో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అక్కడ ఆయన ఒంటరిగా లేను నేను నా తండ్రితో ఉన్నాను ఆయన తండ్రి చిత్త ప్రకారం వచ్చాను తండ్రి చిత్త నేను లోకంలో నుంచి నేను వెళ్తాను వెళ్తున్నానని వారితో విడిచి తండ్రి వద్దకు వెళ్తున్నానని వారికి చెప్తున్నాడు అక్కడ చెప్పినప్పుడు లోకంలో ఎన్నో వస్తాయి నీకు లోకంలో పోనప్పుడు మీకు ఏమైతుంది లోకంలో పోయినప్పుడు మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యం తెచ్చుకున్నాడు తెచ్చుకొని మీరు మనకు ముందుకు సాగాలి ఇంకొక వచనం చూస్తే అత్యవార్త ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చి మీరు మీ మీరు వారి వల్లే మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు అక్కర్గా ఉన్నవే అని తెలియను ఇక్కడ ఏమంటుండంటే మీరు వారి వాళ్ళే ఉండకూడదు అంటే ఎవరి వాళ్ళే అన్నిళ్ళ వాళ్ళే మనము ఉండకూడదు అన్నిళ్ల వాళ్ళే ఉండకుండా మనకి ఏం చెప్తుండే దేవుడు ఇక్కడ మనకి ప్రతి దాంట్లో దేవుడు ఏం చెప్తుడు మీ తండ్రికి తెలుసును మీకు ఏది అక్కరుందో అది మీ తండ్రికి తెలుసును అడుగుడి అడిగినప్పుడు ఆ తండ్రి మీకు దయచేస్తాడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీరు మీ తండ్రికి అడగక మునిపి మీకు అక్కడ ఉన్నది ఏదో ఆయనకు తెలియను మనకు అక్కడ ఉన్నది ఏదో తండ్రిని అడగ ముందుకే తండ్రికి యేసకి తెలుస్తుంది అనమాట కాబట్టి మరో అధ్యాయము మరో అధ్యాయము ముప్పై రెండో వర్షం ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకొక తండ్రికి తెలియను మనకి ఏమేమి కావాలో మన పరిలోకొక తండ్రికి తెలుసు దానివల్ల ప్రతి మనకు సమృద్ధిగా మనకు ఇస్తాడు అనమాట ఇక్కడ ఏం చెప్తుండంటే కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాజ్యం ఆయన నీతిని ఆయన నీతిని మనము వెతకాలి అంటే నువ్వు నీతి ఎంచబడటకు నువ్వు నీతి వాక్యంలో నీతి ఉండాలి యథార్థంగా నువ్వు ఈ రోజు జీవించాలి లోకంలో ఆయన రాజ్యం నువ్వు ఆయన రాజ్యం మనము వెతకాలి ఆయన యొక్క రాజ్యం ఎక్కడుంది మనకు మన ఉంది ఆయన రాజ్యము సో ప్రతి ఒక్కరిని మనము సరలోకంకి వెళ్ళి సరసృష్టి ఆకేషం పొందారు అరహులు అవుతారు అన్నమాట ఇక్కడ ఏంటంటే మనము ప్రతి ఒక్క ఆయన రాజ్యం ఫస్ట్ వెతుకాలి రేపటి గురిచి చింతింపకూడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించుకో ఏనాటి కీడు ఆనాటికి చాలను రేపటి గురిచి మనము చింతింపద్దు రేపటి గురిచి మనము రేపటి దినము దాని ఏనాటి కీడు ఆనాటికి చాలు ఏనాటి కీడు అది మనకు ఆనాటికి మనకు చాలుతానమాట సో ఏనాటి కీడు ఆనాటికి మనకు కాలిపోతుంది అనమాట ఇక్కడ ఇంకొక వచనం చూస్తే మనము ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చినింపబడుచిన నిబంధన రక్తము సో ఆయన మన కొరకు పాపం నిమిత్తం మనము కష్టం చిల్లించింది నా తండ్రి రాజ్యంలో మిగతా కూడా నేను ద్రాక్ష ఉన్నట్టు మనము ఆయన ద్రాక్ష రసం ఆయన రొట్టే ఆయన శరీరం ను ఆయన ద్రాక్షరసం తినడం వలన ఆయనను వ్యాపం చేసుకున్నాం ఈ రోజు సో ప్రతి ఒక్క దానికి మనము ఎవ్రీ టైం మనము మనకి ఒకటి తెలుసు ఆయనకు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు తెలుసు కాబట్టి నువ్వు తండ్రికి తెలుసు తండ్రి యేసు తెలుసు మనం ఏ రీతిగా మనం జీవిస్తున్నాము మనకి ఏం కావాలి ఏ టైంలో ఏమి ఇవ్వాలి నీకు ప్రతి దేవుడు మనకి ఇస్తాడు సో ఈరోజు ఏంటంటే వాక్యం వాక్య చూసుకుంటే యేసు ప్రభు కూడా చింతింపబడలేదు వేసుప్రభు సిల్వాగ్ వెళ్ళినప్పుడు చింతంపబడలేదు సిల్వా వేసినప్పుడు చిందింపబడలేదు సిల్వర్ నుంచి మళ్ళా మరణించి తిరిగి లేచినప్పుడు చింతింపబడద్దు చింత యావత్తును ఆయన మీద వేసి మనము నడవాలి సో చింత ఉంది ఎంత చింత ఉంది ఆయన చింత మనం ఆయన మీద వేసినప్పుడు మన కాడి సులువుగా అయిపోత యావత్తును మనము వదిలేసి ముందుకు సాగుదాము సో దేవుడి యొక్క చిన్న వాక్యం దేవుడు దేవించింది కదా అమ్మాయిని దయచేసి స్తోత్రం ప్రభా నీ పాములకు ఎంతో చిత్రం మాట్లాడారు మా ప్రభా చింత యావత్ను మీ పైన ఏమన్నారు మా ప్రభా నాకు ఎంతగానో చింతలున్నాయి మా ప్రభా చింతింపకూడి నీ తండ్రికి దేవుడైన తండ్రికి తెలుసు నీకు ఏం చేయాలనేది మేము అడకముందే మీరు ఇచ్చేస్తారు మా ప్రభా ప్రతి ఒక్కటి మాకు దయచేయండి మా ప్రభా ముఖ్యంగా జాబ్ విషయం పాడిస్తాం మా జాబ్ దయచేయండి మా ప్రభా దేవాయస్మ ప్రభావ ప్రతి మేము నీతి నిజాతిగా ఉండి నీ రాజ్యం ఎత్తుట సాయం చేయండి మా మాకు అదే చెప్పారు మా ప్రభా సమస్త జీనంకు దేవాయస్మ ప్రభా సువార్థం చాటించమని దేవ ఆయన మేము ప్రతి ఒక్కరిని మా ప్రభా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నాన్న దాంట్లో దేవాయస్మరు విశ్వాసం కలిగి మేము ముందుకు వెళ్తున్నాం మా ప్రభావ విశ్వాసం పెంపొందించిన దాన్ని బట్టి తోతులం మా ప్రభా ఇంకా దేవాయస్మ ప్రభావ ఎంతో మంది ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరిని దేవాయస్మ దేవ ముట్టి స్వస్థపరచండి మా ప్రభా ప్రతి ఒక్కరిని దేవాయస్మరు లాక్కరండి మా ప్రభావ మీ కృప చింతకు లాక్కరండి మా ప్రభా చింత యావత్ మీ పైన వేసినప్పుడు అది సులువుగా అవుతుంది మా ప్రభావ చింత వరి కాలేదు మహప్రభా ప్రతి కూడా వరి కాకుండా సాయం చేయడం మా ప్రభావ లేదా చింత యావత్ మీ పైన వేయట సహాయం చేయడం మా ప్రభావ మరొకసారి దేవాయశనం ఇక్కడ ఉన్న ప్రతి ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క పేరు పేరు దీన్ని ఆశ్రించండి మా ఇవి మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డలుగా ఉంటాను సాయం చేయండి మహప్రభ దేవాస్రభ నీ రక్తం చిందించభ దాన్ని బట్టి మహప్రభా ఇంకా అనేక మార్గం నేర్పించాల మహప్రభ నేను దేవాసం మీద స్నాయం చేయండి మహాప్రభ లేకపోతే ఇల్లు మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్ర మహప్రభ సజీ ఇంతవరకు దీ కాచి కాపాడే దాన్ని బట్టి స్తోత్ర మహప్రభ దేవాసం నీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డగా ఉండటం స్నాయం చేయండి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తివంతుడానికి వర్ణాలిసయ్యా గొప్ప దేవన తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ అందరినీ మీ కృపలో భద్రపరుచుకున్న ప్రభావ మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నందుక నీకు ఎంతో వర్ణాలిసయ్యా దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడైనా ఒక భయంకరమైన సర్పం నుంచి ప్రభా నన్ను ఈ రోజు నన్ను కాపాడిన ప్రభావానికి ఎంతో వర్ణాలి నా దేవ నా ప్రభానికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నయన గొప్ప దేవానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకుంటున్నాయి నా ప్రభావ నా దేవానికి ఎంతో వర్ణాలు వేసాయ్యా వాక్యంధార ప్రభా మీరు మాతో మాట్లాడడానికి నీకు ఎంతో వర్ణాలు వేసాయా అవును ప్రభానైనా మీరు దేని విషయంలో కూడా మీకు చింతించలేదు ప్రభు కాబట్టి ప్రభా అయినా ప్రతి దశలో ప్రభా అడుగడుగా చింతిస్తున్నాం ప్రభావ కానీ మీ రోజు మీరు వాక్యంధార మమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ మీరు ఏ విషయంలో కూడా చింతించద్దన్నారు మీకు ఏం కాలో సమస్తం మీకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి నైనా మీరు ఆ రీతిగా అనుగ్రహిస్తున్నందుక నీకు ఎంతో వందాలేసయ్యా వాకిందర ప్రభావ మీరు మనతో మాట్లాడే ఎంతగానో బలపరిచేందుక నీకు ఎంతో వందాలేసయ్యా గొప్పదేవ ఆకాశ పక్షులు చూడండి మన ప్రభా మీరు శ్రేష్ఠులు అని చెప్పన్నారు ప్రభావ నైనా ఇస్తే ఎంతగా ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించిన తనని నీకు ఎంతో మీ ప్రాణాన్ని మా కోరుకు పెట్టిన కలవరిశిల్లనైనా నా తన్ని మా శిక్ష మీరు భరించి మాకు విడల కల్పించి దక్షిణ మార్గం ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభావీకి ఎంతో వందాల శిలువు మీద సమస్త మీరు అనుభవించారు మాకు మాకు బదులుగా వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలుస్తాయో మాకు విడుదల కల్పించిన అయినా మా చింత యావత్తు మీద మోపుతున్నైనా మీరే మాకు విజయం మా భవిష్యత్తులో ఆశ్రవదించి బలపచ్చి మీ కొరకు సాహసం పెట్టుకోండి మాలో ఒకవేళ అవిశ్వాసం ఉంటే ప్రభావాన్ని కొట్టివే ప్రభా స్వస్థపచ్చి బలమైన విశ్వాసంలో మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రార్థిష్టమైన మీరు అక్కడ తొలగింది ప్రభావం సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలి తల్లి సేవ చేస్తారు కుటుంబాలి ఆస్వాదించండి ఇంకెంతమైన రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు ఆస్వాదించి దీవించి మీ కొరకు సాక్షి నిలబెట్టుకో మీరు ఆ కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టం తండ్రి ఆమె ను తొలగించి ఒక నడిపించిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీఎం గుర్తున్న బ్రదర్ సిస్టర్ వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఇంకెంతమంది అయితే రాలేదా కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైను గాక ఆ